వస్తు అభిధానం శబ్దం అభిధేయం వస్తు అభిధానం శబ్దం ఇప్పుడు అయం ఘటహ అన్నాను అనుకోండి ఇది కుండ అన్నప్పుడు అభిధేయం కుండ అది ఘటహ అనేటువంటి శబ్దం చేత తెలియజేయబడతా ఉంది మీకు అయం ఘటహ అని నేను ఎప్పుడైతే అన్నానో నా పటహ ఇది నా పుష్పం ఇది నా ఫలం ఇది ఘటము అని నేను అనగానే మీకు వెంటనే కనిపిస్తుంది అయం ఘటహ ఇది కుండా అనేటువంటి భావన కాబట్టి నేను శబ్దమే అన్నది మీతో ఘటహ మీకు వెంటనే కుండ కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉండాల్సిన లేదు అర్థమవుతుంది శంకర అన్న అనుకోండి శంకరాచార్య వరకు కృష్ణ అన్న అనుకోండి కనిపిస్తాడు ఇది కాబట్టి ఒక అభిధానం నేను వాడినప్పుడు తత్సంబంధమైనటువంటి అభిధేయం మీ మనసులో వృత్తి రూపంలో కనపడతా ఉంది కాబట్టి ఎదురుగా ఉంటే ప్రత్యక్షం ఇట్స్ ఓకే కాని మనసులో కూడాను కనపడేటువంటి అవకాశం ఉంది ఇది అభిధాన అభిధేయ సంబంధ కాబట్టి ఏదైతే మనకు వస్తువు ఉందో ఆ వస్తువుని శబ్దము ద్వారా తెలియజేస్తూ ఉండడం కాబట్టి ఆ వస్తువు ఉండాలి తెలియజేయడం జరుగుతుండదు కనుకవాచ్యం వస్తు ఏదైతే ఉందో వస్తు అది శబ్దవాచ్యం కనుక ఈ వస్తు ఉన్నది అయం ఘటహ ఇది శబ్దంతో తెలుస్తూ ఉంది మనకు ఎందువల్ల కాబట్టి వస్తు రూపంలో తెలుస్తూ ఉంది గనక కుండ అనేటువంటి వస్తువు కాబట్టి వస్తు ఉంది వస్తు ఏదైతే ఒక వస్తు ఉందో తత్ శబ్దవాచ్యం అది ఉన్నట్లుగా ఎట్లా తెలుస్తుంది ఎవరన్నా చెబితే శబ్దం ద్వారా తెలియాల్సిందే గానీ ఇంకొక ద్వారా తెలిసేందు వస్తుటవత్ కుండలాగా అట్లాగే బ్రహ్మం కూడాను బ్రహ్మ వస్తు ఉందా లేదా ఆత్మ వస్తు ఉందా లేదా ఉంది కదా అస్తిత్వం వస్తుంటే అస్తిత్వం అని అర్థం కాబట్టి అది ఉన్నప్పుడు ఉన్నది తెలియజేయడానికి శబ్దం అభిధానం ఎందుకంటే అభిధయం ఉంది గనక అభిధానం కాబట్టి బ్రహ్మం కూడాను ఉన్నది ఆత్మ ఉన్న వస్తువు అయితే ఆత్మ వస్తువు అస్థి ఉంది కాదు మరి శబ్దంతో తెలియాలి శబ్దంతో తెలిసిందనుకోండి వాచహ ఇక్కడ అప్రకాశ్య అప్రాప్య కాబట్టి ఉన్నటువంటి వస్తువుని తెలియజేయడానికి శబ్దమే మనకు ఆధారంగా ఉంటే అదే శబ్దాలను ఉపయోగించి ఈ బ్రహ్మ వస్తువుని ఆత్మ వస్తువుని తెలియజేయలేకపోతున్నాం కారణమేంటి ఎందుకని తెలియజేయలేకపోతున్నాం ఇది ద్రవ్యాది సవికల్ప వస్తు ప్లీజ్ <Dravyaadi> savikalpa vastu ద్రవ్యాకల్ప వస్తు ప్రకాశనాయ వాచ ప్రవర్తన్ ద్రవ్యాది సవికల్ప వస్తున్నా ప్రకాశనాయ ద్రవ్యాది సవికల్ప వస్తు విషయాన్ని ప్రకాశనాయ వాచ ప్రవర్తన్ మన దూచం ద్రవ్యాది సవికల్ప వస్తు విషయాన్ని ఏదే ద్రవ్యాది గుణ క్రియ విశేష అదే అదే ద్రవ్యాది ద్రవ్యాది వస్తు వికల్ప సవికల్ప విషయాన్ని సవికల్ప కాబట్టి ఈ వస్తువు వేరు ఆ వస్తువు వేరు ఆవు వేరు చెట్టు వేరు దేన్ని బట్టి చెప్తున్నావు నువ్వు ఆవులో కూడాను ఈ ఆవు వేరు ఈ తెల్లావు వేరు ఆ నల్లావు వేరు ఆ కపిలావు వేరు ఆ జెర్సీ కవు వేరు ఎట్లా చెప్తున్నావు నువ్వు వాటిలో జాతి భేదం ఉంది కనుక కాబట్టి జాతి భేదం చూసినప్పుడు ఆవు వేరు గుర్రం వేరు మళ్ళీ వాటిలో సజాతీయ భేదం కూడా తెలుస్తుంది ఇది కపిలావు అది జెర్సీ కౌ అని అంటున్నావు ఈ భేదాలు తెలుస్తున్నాయి జాతి గుణం తెలుస్తుంది మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ నౌ ఐ థింక్ సో గుణ క్రియ విశేష సంబంధ కాబట్టి ఆయన పోతున్నాడు ఈయన వస్తున్నాడు ఆయన వంట చేస్తున్నాడు ఈయన తింటున్నాడు ఆయన రాస్తున్నాడు ఈయన చూస్తున్నాడు క్రియ విశేష కాబట్టి ఒక మల్లిపో ఉంది దాని సువాసన వేరుగా ఉంది పాయసం దాని రుచి వేరుగా ఉంది విశేషం సంబంధ కాబట్టి నేను కుమారుణ్ణి ఎందుకంటే నాకు తల్లి ఉంది గనక నేను భర్తని ఎందుకంటే నాకు భార్య ఉంది గనక నేను బిడ్డని ఎందుకంటే నాకు తండ్రి ఉండాడు గనక నేను తాతని నాకు మనవడు ఉన్నాడు గనక సంబంధ ఏవా జాతి గుణ విశేష క్రియ సంబంధ ఇది ద్రవ్యాది సవికల్ప వస్తు విషయాన్ని ఇటువంటి వాటిని ప్రకాశమాయా వాటిని ప్రకాశింపజేయడం కోసంగా వాచ ప్రవర్తంతే వాక్కులు పనిచేస్తాయి కాబట్టి ఎక్కడైనా సరే ఒకదాన్ని శబ్దవాచ్యం వాక్కులతో మనం చెప్పాలి అని అనుకున్నప్పుడు అది వీటిలోకి రావాలి ద్రవ్యాది సవికల్ప వస్తు విషయాన్ని ఇతి ఇతి క్లియర్ లేకపోతే ఎట్టు చెప్తావు నువ్వు అసలు ఇల్లేదాన్ని చెప్పలేం ఉన్నవి ఇట్లా ఉంటాయి రాతన్నా ఉండాలి ఉండాలి ఇప్పుడు రూపం లేకపోవచ్చు వాయువుకి కానీ గాలి వీస్తూ ఉంది గనక వాతాపావతే రూపం లేదు కానీ వీస్తూ ఉంది కదా గాలి నీకు స్పర్శ తెలుస్తూ ఉంది స్పర్శ తెలుస్తూ ఉంది కనుకనే వాయు అస్థి వాయుస్థియా వాయు అస్థి వాయువు ఉంది అని చెబుతున్నాను కాబట్టి అస్థి అనేది నువ్వు చెప్పడానికి నీకు తెలుస్తూ ఉంది దాని గుణం వాయుగుణం అది స్పర్శ స్పర్శ గుణం కలిగి ఉంది కాబట్టి ఆ స్పర్శను బట్టి నువ్వు చెప్తూ ఉన్నావు ఓకే ఇప్పుడు అర్థమైందే కనుక కంటి కనపడకపోయినా కూడాను ఏదో ఒక విధంగా ఈ నాలుగులో ఏదో ఉండాలి జాతి గుణ క్రియ విశేష సంబంధాలు ఇవి ఉంటేనే వాచాహ పరవర్తంతే కానీ బ్రహ్మ నిర్వికల్పాత్తేడాప్పుడు నిర్వికల్పాత్ అనడమే ఉద్దేశం అద్వయాత్ ఆనందాత్ సచిదానందాత్ ఆత్మన ఇట్ ఈస్ క్లియర్ నిర్వికల్పాత్ ప్రత్యేకించాలా నిర్వికల్పాత్ అని ఎందుకు వాడామంటే సవికల్పం అయినటువంటి దాన్ని తెలియ తెలియజేయడానికి వస్తు విషయాన్ని ప్రకాశనాయ వాచ ప్రవర్తన్ మరి నిర్వికల్పాయ నిర్వికల్ప ప్రకాశనాయ వాచ నివర్తంతే ఎతో వాచో నివర్తంతేంది కాబట్టి ఎప్పుడైతే అది సవికల్పం కాకుండా వచ్చిందో తెలుసుకునేందుకు అవకాశం లేదు గనక అద్వయాత్ నంద ఆత్మనడు సవికల్ప వస్తు విషయాన్ని ప్రకాశనాయ వాచ ప్రవర్తన్ ఇక్కడికి వచ్చేటప్పటికి అద్వయా సచిదానందమన కాబట్టి నిర్వికల్పాత్ ఆత్మన అప్రకాశ్య అప్రా వాచ నివర్తన్ ఇప్పుడు మనకు అనిపించచ్చు స్వామీజీ ఒకవేళ వాచ్యతే పూర్వపక్షం నబ్దత్వ్య్రహ్మం సత్యం జ్ఞానం బ్రహ్మ శబ్దత్వే శబ్దత్ నా కాబట్టి శబ్దం ద్వారా చెప్పలేమని మీరు అంటున్నారు కదా వాచర్తన్ వాచ్యతే ఒకవేళ శబ్దం ద్వారా గనక చెప్పలేకపోతే శబ్దత్వ శబ్దత్ వాచ్యతే బ్రహ్మణ కథం థం ఉపదేశ్య శబ్దన ఈ మాట కనుక నువ్వు ముందే కనుక చెప్పుంటే అసలు మేము వచ్చేవాళ్ళం ఇక్కడ చెప్పండి కాబట్టి శబ్దంతో శబ్దత్వే ఉచితే రాదం ద్వారా చెప్పేందుకు అవకాశం లేది అనుకున్నప్పుడు బ్రహ్మణ కథం ఉపదేశితే శబ్దేనా ఇప్పుడు తమరు చేసేది ఏంటి ఇక్కడ గారిడేనా ఇంకేమన్నా జగ్లే ఏమన్నా ఉందే మరి నువ్వు మాట్లా మేము వింటున్నాం ఏదో చెప్తావు కదా మాకు తెలుస్తుంది కదా అని మేము వచ్చి కూర్చుంటే చివరికొచ్చి ముగించేటప్పుడు యథో వాచో నివర్తంతే అప్రాప్తి మనసాసహ ఆనందం బ్రహ్మణ విద్వాన్ నా వివేతి కతశ్చనేది అని నువ్వు ఒక మాట చెప్పేస్తే ఎట్లా స్వామిజీ కాబట్టి వాక్కులతోనే కదా నువ్వు చెప్పేది ఎస్ వాక్కులతోనే చెప్పేది మరి వాక్కులు తెలుసుకోలేమంటున్నావు కదా వాక్లు తెలియజేయలేవు మరి తెలుసుకునే మార్గం ఎట్లా ఉంది అందుకనే ప్రమాణమైంది శాస్త్రం ఏది వాక్కుల ద్వారా తెలియబడదో మనసు ద్వారా తెలియబడదో దాన్ని తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలోనే తెలుస్తుంది అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది ఓకే ఇంకా కాని కథం ఎట్లా స్వామీజీ ఇప్పుడు అర్థం ఉంది అనుకోండి ఇంక వినండి ఇప్పుడు నేను ఆ టూ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అంతే యథోవాచో నివర్తంతే అప్రాప్తి మన సాసహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభివేతి కుతశ్చనేతి ఎక్స్ప్లెయిన్ చేశాను దాని భావం చెప్పాను అంతే వ్యాఖ్య ఇప్పుడు ఒక అర్థం ఉంది అర్థంలో ముఖాన్ని మనం చూసుకుంటున్నాం మనముంది అర్థము మనం మనం పెట్టుకొని చూసుకుంటున్నాం ఎందుకు అర్థం దగ్గరికే పోవాలి అర్ధాన్ని చూడడం మనకి ఇష్టం లేదు ముఖాన్ని చూడమే మనకి కదా ఉండంటిసారి అర్థం చూసుకొని వస్తానండి అర్థం నుంచి కూడా చూడు అడు ఉండదు లే ఎదురుగా పోవాలా అభిముఖంగా పోవాలా అర్థం అవుతుంది అభిముఖంగా అభిముఖంగా పోయి అక్కడ పోయి నిలబడితే ఎందుకంటే ఎదురుగా ఉంటేనే ప్రతిబింబిస్తుంది కనుక కాబట్టి అర్థం చూడడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు అర్థాన్ని నేను ఎందుకు చూస్తున్నానంటే నా ముఖాన్ని మరో విధంగా చూసుకునే అవకాశం లేదు కనుక నా ముఖాన్ని నేను చూసుకోలేను మీ ముఖాన్ని మీరు చూసుకోలేరు నీ ముఖాన్ని నేను చూస్తాను నా ముఖాన్ని మీరు చూస్తారు అందుకని ఎదురెదురుగా కూర్చోలేదు లేకపోతే వెనక పోయి కూడా చెప్పవచ్చు చెట్టు వెనకపోయి కూర్చొని నేను అనొచ్చు కాబట్టి ముఖం కనబడాలి అంటే మీ ఎదురుగా నేనుండాలి నా ఎదురుగా మీరుండాలి అభిముఖంగా ఉండాలి అప్పుడే కనిపిస్తుంది కనుక అర్థానికి ఎదురుగా నిలబడ్డప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మన ముఖాన్ని మనం చూసుకోలేము అందుకని అర్థం దగ్గరకి వెళ్ళి చూస్తున్నాము జ్ఞానం ఎట్లా కలుగుతుందో చూడండి జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉంటుందో మరి బ్రహ్మ జ్ఞానాన్ని ఎట్లా ఈ ప్రపంచంలో వాక్ల ద్వారా జ్ఞానం గల బ్రహ్మ జ్ఞానం ఎందుకు కలగదో త్వచ నివర్తంతే అప్రాప్తి మనసా సహా బాగా అర్థం చేసుకుని ఇక్కడి నుంచి ఇది జరుగుతున్నది అట్లాగే ఎట్లాగైతే అర్థంలో పడినటువంటి నా రూపం ప్రతిఫలించడం వల్ల నాకు తెలుసు సపోజ్ అర్థం కనుక ప్రతిఫలించకపోతే నా ముఖం కనిపించదు ఓకే కాబట్టి బుద్ధిలో చైతన్యం ప్రతిపాదించడం వల్ల ఇది మీకు తెలుసు ఇంతకుముందు చెప్పున్నాను విజ్ఞానమై కోసం తత్వబోధనను చెప్పున్నాను ఒకసారి మననం చేసుకోండి బుద్ధిలో చైతన్యం ప్రతిఫలించడం అదే చిాన్ చితాభాసుడు ప్రతిఫలించడం వల్ల బుద్ధిలో వృత్తులు గదులుతూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదట బుద్ధిలో చైతన్యం ప్రతిబింబిస్తుంది ఎందుకంటే బుద్ధి జడం గనక అర్థమైంది అర్థం కూడా చీకట్లో పెడితే నా ముఖం చూపెట్టదు అర్థమైంది ఇప్పుడు నిద్ర లేవగానే అద్దం పక్కనే ఉండొచ్చు ఇట్లెత్తుకొని మనం చూచామనుకోండి ఏం కనపడతా చీకట్లు అందువల్ల ముందు లైట్ వేసుకుని తర్వాత అర్థం ఎందుకంటే అర్థం ఈ ముఖాన్ని చూపెట్టేటువంటి అర్థం కూడా ఉండాలి అప్పుడే నీకు చూపిస్తుంది అది చీకట్లో ఉంటే మళ్ళీ నిన్ను ప్రతిఫలింపజేయలేదు ఇప్పుడు కనుక అది సూర్యరశ్మి కావచ్చు లేదా మన లైట్ కావచ్చు మరొకటి కావచ్చు వెన్నెల కావచ్చు ఏదైనా కావచ్చు అగ్ని కావచ్చు ఎక్కడైతే అద్దం వెలుగులో ఉంటుందో అప్పుడే దానికి అభిముఖంగా నువ్వు వెళ్ళి నిలబడ్డప్పుడు నీ ముఖాన్నది ప్రతిబింబింపజేస్తుంది ఎందుకని జడం గనక తనంతటా తాను ప్రకాశించలేదు నువ్వొచ్చావని చెప్పేసి అగ్ని ఆ అద్దము ఒకేసారి వెలుగులో అదే విరచిమ్మేసి చూసుకో ఎందుకని అంత అందమైంది కాదు గనక ముఖం ఆయనకు చూపెట్టదు అది వెలుతురులో ఉండాలి అది వెలుగులో ఉండాలి అండర్స్టాండ్ అది వెలుగులో అట్లాగే బుద్ధి ఏదైతే ఉందో చీకట్లో ఉండే అర్థం లాగా ఇది కూడా జడం బుద్ధి జడం మీకు బుద్ధి జడం కాబట్టి తనంతట తాను ప్రకాశించడం అంటే ఏంటి స్వప్రకాశం కానిటువంటి అర్థం కనుక బుద్ధి స్వప్రకాశం కాదు ఇంకొక దాని చేత ప్రకాశిస్తూ ఆ ప్రకాశించేది ఆత్మచైతన్యం ఆత్మచైతన్యం ప్రతిఫలించింది అర్థంలో లాగా దర్పణ ఎప్పుడైతే ఇలా ప్రతిఫలించిందో ఇప్పుడు ఆ బుద్ధి ప్రకాశవంతం అవుతుంది ఇలా ప్రకాశవంతమైనటువంటి బుద్ధి ఇంద్రియాల సహాయంతో బాగా అర్థం ప్రపంచంలోకి వెళ్ళి విషయ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుంది ఎందుకంటే కాబట్టి బుద్ధి లోపల ఉంది ఈ బుద్ధి కంటి ద్వారా వెళ్లినప్పుడు చూపు చూసేందుకు కన్నుంది బుద్ధి లేకపోతే కన్ను చూడలేదు ఎందుకని కన్నుకు బుద్ధి లేదు బుద్ధి లేని కన్ను బుద్ధిలో జ్ఞానం ఉంది కంటికి జ్ఞానం లేదు జ్ఞానం కలిగినటువంటి బుద్ధి కంటి ద్వారా దృశ్యాన్ని చూస్తోంది క్లియర్ చేసుకోండి ఇప్పుడు దృశ్యానికి సంబంధించినటువంటి విషయం ఏదో అక్కడ ఏదుందో దృశ్యం అది వృత్తిగా నా మనసులో చేరిపోతుంది కాబట్టి బుద్ధి కంటి ద్వారా వెళ్లి తద్పం చెందుతుంది సరేనా ఆకాశాన్ని చూసితే ఆకాశ రూపం బల్బుని చూస్తే బల్బు రూపం సరేనా ఒక సూదిని చూసిందంటే సూదిని చూస్తే ఎక్కించేటప్పుడు సూది బెద్దం అంతా ఆకాశం అంతా అయిందనుకో ఎక్కిస్తా ఏ వస్తువు మీదకి పోతే ఆ వస్తు రూపాన్ని పొందుతుంది ఇది ఏ విషయం మీదకి పోతే ఆ విషయ రూపాన్ని పొందుతుంది దీని ఏమన్నా మనం ఇంత ఉంది వృత్తి వ్యాప్తి ఇంకోటి చెప్పు వృత్తి వృత్తి విషయాకార వృత్తి ఏ విషయం మీదకపోతే తూ తద్పాన్ని పొందుతూ ఉంది విషయాకార వృత్తి కనుక బుద్ధి ఇంద్రియాల ద్వారా వస్తు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఏ తత్సంబంధమైనటువంటి ఇంద్రియం ఏ ఇంద్రియ విషయాన్ని అందిస్తూ దాని రూపాన్ని ఇది పొందుతూ ఉంది సపోజ్ శబ్దం అయితే ఇప్పుడు గాడి ధరిచేసింది ఎక్కడో చివరి ఆ స్థల అరిచింది గాడిదే ఇక్కడికి వినిపించింది అనుకోండి మనకేం గాడిది కనిపించడం లేదు కానీ శబ్దం వినిపించగానే ఎవరిదండి అంత అంద చాలా శ్రావ్యమైనటువంటి ఆ సౌండ్ ఎవరిది ఆ సుస్వరం అన్నామనుకోండి గర్ధపమేవ ఇక్కడి నుంచి చెబుతాం ఎట్లా తెలిసింది చెవి అందించింది కాని మనసు చెవి దారా వెళ్లి ఆ రూపంతో తదాత్మంచింది క్లియర్ ఈ విధంగా మనసు మనసు తనంతటా తాను ప్రకాశించలేదు ఎందుకంటే జడం గనక చిదాభాస చైతన్యం వల్లనే చిత్ జ్ఞానస్వరూపం అనేటువంటిది ఏదైతే ఉందో ఆత్మ అది ఇందులో ప్రతిఫలించడం వల్ల ఇది ప్రకాశవంతమవుతుంది ఇలా ప్రకాశవంతమైనటువంటి బుద్ధి ఇంద్రియాల ద్వారా వస్తు వెళ్లి విషయాలతో తాదాత్మం చెందుతూ ఉంది అలా తాదాత్మం చెందినప్పుడు ఏ విషయానికి సంబంధించినటువంటి వృత్తి బుద్ధిలో ఏర్పడుతూ ఉంది ఇట్లా మనకు విషయాలు తెలుస్తూ ఉండేది విషయాకారాన్ని పొందుతూ ఉంది ఈ విషయాలు ఏవైతే మనకు బాహ్యంలో ఉన్నవో ఇవే బుద్ధి వృత్తులు అర్థమవుతుంది మనిషిని చూసామనుకోండి ఆయనకు సంబంధించిన వృత్తి విషయకాల వృత్తి ఎందుకంటే విషయాలు వేరుగా ఉన్నాయి కదా రూపాలు వేరుగా ఉన్నాయి కదా అందుకని వృత్తులు కూడా భిన్నంగా ఉంటాయి ఇవి బుద్ధి వృత్తులు బుద్ధిలో ఉండేటువంటి వృత్తులు ప్రత్యం మరి బుద్ధి జడం గదు అవునా బుద్ధి వృత్తులు అంతే బుద్ధి వృత్తుల్ని బుద్ధి ప్రకాశింపజేస్తుంది బుద్ధిని చితాభాస చైతన్యం ప్రకాశింపజేస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి బుద్ధిని చితాభాస చైతన్యం ప్రకాశింపజేసినప్పుడు మాత్రమే మనకు విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది కాబట్టి ఏ విషయాలైతే మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవి నాకు తెలిసాయి అది ప్రమేయం ఇది నాకు తెలిసింది కనుక ప్రమేయం దాని నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక ప్రమాత ప్రమాత ప్రమేయం అర్థమైంది ఇంకా కరణాలుగా ఉపయోగపడుతున్న ఇంద్రియాలు ఇవన్నీ కూడా కాబట్టి అహం నేను అనేటువంటిది తెలుసుకుంటూ ఉంది అహం దీనికి ఇవన్నీ కూడాను కరణాలుగా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి ఏవైతే ప్రమేయాలున్నాయో అవి శబ్దాలు గాని రూపాలు గాని రసాలు గాని రూపాలు గాని ఏవైనప్పటికి కూడాను ఏవైతే నాకు ప్రమేయంగా ఉన్నాయో అంటే నాకు తెలుస్తూ ఉన్నాయో ఇవి ప్రమాతకు తెలిసినప్పుడు బాహ్యంలో ఉండే విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయి కాదు ఇంద్రియాల ద్వారా బుద్ధి ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటుంది ఆయన బాహ్యంలో ఉండే విషయాలు ఇంద్రియాల ద్వారా బుద్ధికి అందుతూ ఉంది అప్పుడు అవన్నీ కూడాను ప్రమేయాలు తెలియబడుతూ ఉన్నాయి గనక నేను ప్రమాత కాబట్టి ప్రమేయాలు ఏవైతే విషయాలు నాకు తెలుస్తూ ఉన్నాయో అవి నాకు తెలియబడ్డప్పుడు ఏమని పిలువబడుతున్నాయో తెలుసా శబ్దంతో ఏంటది ఏమిటది భావనలు అలా కదులుతూ ఉన్నాయి ఇది ఇదం భావనలు కాబట్టి జగత్తంతా కూడా ఇదం కిందకే వచ్చింది ఇప్పుడు ఇదం సర్వం ఈశావాస్యం సర్వం యుద్ధగం సర్వం ఈరోజు చెప్తాను లేదు ఈరోజు ఒక్కసారి స్వామిజీ చెప్పేటప్పుడు ఒకసారి అంటాడు ఒకసారి గుమ్ అంటున్నాడు ఏంటి ఇప్పుడు ఈశావాస్యమిదం సర్వం ఒక బాగుంది ఒక్కసారి ఈశావాస్యంగంసం స్తుంది ఇక్కడ మనకు చాలా ఇది మామూలు ఏమో అనుకుని మనం ఒక అహం అనేస్తే అక్కడ గుమ్మ అంటున్నాడు మళ్ళీ ఇంకోసోటి గుమ్మంటే అక్కడ గుమ్మ అండం లేదు మళ్ళీ అది ఏకరం ఇప్పుడు ఈరోజు వస్తుంది గనక చెప్తాను అది ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇతం ఈ హితంను తెలుసుకునేటువంటిది అహం సరేనా ఇది విజ్ఞానమయ పురుషుడు ఎవరు విజ్ఞానమయ పురుషుడు కాబట్టి తెలుసుకుంటూ ఉండాడు తెలియబడుతోంది కదా అర్థమే విజ్ఞానమయ పురుషుడు కనుక ఏదైతే మనకు ప్రమేయాలుగా ఉన్నావో ఇవి ప్రమాతకు తెలుస్తూ ఉన్నాయి ప్రమేయాలు ప్రమాతకు తెలిసేటప్పుడు జ్ఞానం కలుగుతూ లేకపోతే కలగదు అయం కటహ అది ప్రమేయం నేను ప్రమాతనున్నాను కాబట్టి నాకు కన్ను ఉండాలి నా కన్ను ఉంటేనే ఆ బయట ఉండేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం కన్ను ఉన్నప్పటికీ కూడా బుద్ది గనక కంటితో తాగాత్మ్యం చెందకపోతే చేయలేదు ఎందుకని కన్ను తెలుసుకోలేదు కాబట్టి బుద్ధి కన్ను ద్వారా దాన్ని తెలుసుకుంటూ ఉంది ప్రమాతకి ఇంద్రియ మనసులు సహకరిస్తూ ఉండే ఈ విధంగా జ్ఞానం కలుగుతూ ఉంది సరేనా